అటాచ్మెంట్ అలాంటిది అటాచ్మెంట్ వదండి మనిషి ప్రాణులు వాళ్ళ వాళ్ళ ప్రారంధాలను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు మనం వీ డోంట్ మేక్ దేర్ డెస్టినీ వాళ్ళ ప్రారంభాన్ని వాళ్ళే చేసుకుని వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు కానీ మనము అటాచ్ అయిపోతాం అటాచ్ అయిపోయి వాళ్ళ ప్రారంభాన్ని వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళతో పాటు మనం కూడా అనుభవిస్తాం పుత్ర సకల అహం సకల పుత్రో వికల అహం వికల వాడు ఓ ఆరు మాసాలు సకలుడు ఇంకో ఆరు మాసాలు వికలుడు పుత్రుడు అంటే అలానే ఉంటాడు సకలుడు వికలుడు నగలుడు వికలుడు వాడితో వాడు వీడు అది రాగము అంటే అటాచ్మెంట్ రాగం అంటే ఆ మనస్సు వస్త్రం వంటిది ఆ మనస్సు వస్త్రం మీద ఈ రంగు వేసేసారు అది రాగము రాగము అంటే ఎరుపు సంధ్యారాగము అంటే సంధ్య ఎర్రగా ఉంది అని అర్థం హృదయంలో రాగము అంటే రంగు వేసిన వస్త్రంలాగా ఆ స్వచ్ఛమైన మనస్సు మీద అటాచ్మెంట్ పడిపోయిందంటే ఇంకా వాడు బతుకంటే అటాచ్మెంట్ ఆ కారణంగా ఎరుపు రంగు మా రజోగుణమే అని అంటున్నారు వాళ్ళు రంజనాత్మకత్వాత్ రాగమును కలిగించుట శుక్లం సత్వం ప్రకాశాత్మకత్వాత్ అసలు శుక్లం అంటే తెలుపు అది సత్వగుణం ఎందుకంటే సత్వగుణమే ప్రకాశాత్మకము మీకు పుస్తకం చదువుతూ తెలుస్తుంది అనుకోండి దాని అర్థం ఏంటంటే మీ మనస్సులో సత్వగుణం బాగా వర్క్ అవుతుంది పుస్తకం చదువుతూ ఉండగా పారాగ్రాఫ్ అయ్యేప్పటికీ మనకేజీ తెలియలేదు ఎందువల్ల ఈ పారాగ్రాఫ్ మొదలుపెట్టేప్పటికీ కొడుకో ఎవడో గుర్తుకొచ్చాడు వీడికి అటాచ్డ్ అది మనసులో జింజలు కొట్టడం మూలంగా పేరా అయిపోయింది కానీ ఏమీ తెలియలేదు అంటే అది రజో గుణము పుస్తకం అవుతుండగా బాగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక ఆరు ఇడ్లీలు కొంత స్వీటు కాఫీ తాగేసి అప్పుడు పుస్తకం బ్రహ్మసూత్రం పుస్తకం పట్టుకున్న కురికిపాట్లు పడుతున్నాడంటే తమో గుణము ఇది మనస్సులో ఈ గుణాలు ప్లే చేస్తూ ఉంటాయి మనస్సు ఆత్మకి వేలు అది వేరే సంగతి కాబట్టి శుక్లము సత్వగుణము ప్రకాశాత్మకము కనుక కృష్ణం తమ ఆవరణాత్మకత్వాత్ కప్పివేయుట ఆవరణము అంటే కప్పివేయుట కప్పివేయుటంటే స్తమోగుణంలో ఉంటాడు వాడు వాడు మామూలుగా మీతోటినే మీతో మాట్లాడుతూ ఉంటాడు నడుస్తూ ఉంటాడు కబుర్లు చెప్తూ ఉంటాడు కానీ మీకు చెప్పిన వాడికి ఏం తెలియదు ఇట్ జస్ట్ అదే అంటే ఇంటూ హిస్ మైండ్ బ్లాక్ వాడికి మీరు చెప్పకూడదు వాడికి అర్థం కాదు ఆత్మకర్త కాదు అన్నారు వాడు వీడి వీడికి పిచ్చా నాకు పిచ్చా అని వాడు లెటోటు వస్తుంది అదే సంకల్పం చేస్తున్నామయా సంకల్పం చేస్తుంటే ఆత్మకర్త కాదంటారు ఏమిటి వాడు కంగారు వాడికి అది బుద్ధికి అది వెళ్ళదు కెనాట్ పెరిటేట్ దాన్ని తమో గుణమో అంటారు ఏది కనపడదు ఉంటాయని తెలియ అలాగే అయిపోతుంది వాడు అది ఇప్పుడు ఇంకా జగత్తు సత్వజస్తమో గుణాలుంటే జగత్ కారణమైన ప్రధానంలోనూ సత్వజస్తమోగుణాలు ఉంటే ఇంక తేడా ఉండాలి చెప్పండి కారణానికి కార్యానికి తేడా ఉండాలి ఏమిటా తేడా చెప్తుంట తాం సామ్యావస్థా అవయవధర్మైర్వ్యపదిశ్యతేహిత శుక్లకృష్ణేతి ఇప్పుడు ఇక్కడ లోహిత శుక్లకృష్ణం అని ఉంది కృష్ణం అంటే ద్వితీయ యొక్క వచనం ప్రథమ యొక్క వచనం లోహిత శుక్లకృష్ణ అని ఉంటుంది ఈ లోహిత శుక్లకృష్ణ అంటే ఎరుపు తెలుపు నలుపు ఎరుపు తెలుపు నలుపు అంటే మూడు రంగులు సమానంగా ఉన్నాయనుకోండి అప్పుడే ఎరుపు తెలుపు నలుపు అంటారు మూడు సమానంగా ఉండాలి ఎరుపు ఎక్కువ ఉంటే తెలుపు నలుపు అంటారు తెలుపు ఎక్కువ ఉంటే ఎరుపు తెలుపు నలుపు అంటారు ఎరుపు తెలుపు నలుపు అన్నారంటే అర్థమేంటి మూడు సమానంగా ఉన్నాయన్నమాట అని మీరు ఊహించేసుకోవడమే మూడు సమానంగా ఉన్నాయి అవును మూడు సమానంగా ఉండడము అంటే మూడు గుణాలు సమానంగా ఉన్నాయి రంగుకి గుణానికి కనెక్షన్ కాబట్టి మూడు గుణాలు సమానంగా ఉన్నాయి అదే ప్రధానము అదే కారణము ఈక్విలిబ్రియం మూడు ఈక్వల్గా ఉండడము ఈక్విలిబ్రియంలో ఉండడం అది స్ట్రాటిక్ ఈకుల డైనమిక్ ఈకుల అనేది వీళ్ళు చర్చించరు వీళ్ళు చర్చించరు వీళ్ళు చెప్పింది నేను చూశాను దాని గురించి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళకి ఈకుల బిరియం అంటే వీళ్ళకి స్ట్రాటిక్ ఈకుల బిరియమే ఎరుగుతుంది వీళ్ళు డైనమిక్ ఈకుల ఎరగరు అని చెప్పి వీళ్ళు ఏమంటారంటే దాంట్లో క్షోభ వచ్చి జగత్తు పుట్టింది అంటారు క్షోభ అంటే డైనమిజం అంతవరకు అలా స్ట్రాటిక్గా పడుతుంటుంది మట్టి అలా పండు ఉంటుందండి దాంట్లో కదలిక వస్తే పొంగపోతుంది కాబట్టి ఈక్విలిబ్రియంలో ఉంటుందా ప్రధానం మూడు సమపాలలో ఉంటుంది దాంట్లో కదలిక వస్తే ఎరుపు పెరిగి తెలుపు నలుపు తగ్గుతుంది నలుపు పెరిగి ఎరుపు తెలుపు తగ్గుతుంది ఇలాంటి మాటలు వస్తాయి అది కేటర్ వేరువేరుగా ఉంటుంది కెగట్ ఇది వాళ్ళ స్కీమ్ బాగా పెట్టారు మంచిగా అర్థమే ఇచ్చేశారు కానీ వాళ్ళని మెచ్చుకోవాలి వాళ్ళు ఈ సంసారం అది పెట్టించుకోకుండా ఈ దీంతో విరక్తులు గొప్ప వైరాగ్య సంపన్నం వివేకం వైరాగ్యం ఎందుకంటే వైరాగ్యం లేకపోతే దీంట్లో పడి ఉండలేడు ఆదివారం పొద్దున్న మనం ఇక్కడ కూర్చొని ఏదో ప్రసంత వైరాగ్యం ఉండబట్టే కదా ఈ ఎరుపు తిరుపు అంటూ మనం కుస్తి కొడుతున్నాం లేకపోతే వైరాగ్యం లేకపోతే ఇంట్లో ఏదో బిజీగా ఉంటాం టీవీ చూసుకుంటాను లేకపోతే పాప న్యూస్ పేపర్లన్నీ పోగెస్గా అమ్మచ్చు ఇలాంటివి ఏమో చేస్తాం ఉంటాం ఏదో చేస్తూ వైరాగ్యం ఉండబట్టే అవన్నీ వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఈ చర్చలు చేస్తాం మీ జగత్తు ఎలా పుట్టిందో మీరు ఎరగరు నేను ఎరగరు నేను చూడలేదు మీరు చూడలేదు బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ కారణ కూర్చున్న ఒక వెంట నరసేపు కారణ విచారం చేశారంటే గొప్ప వైరాగ్యం గల వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు సో కాబట్టి సామ్యావస్థ అది ప్రధానము అలా సరిపెట్టాడు కానీ అక్కడ ప్రధానం మాటే లేదు అక్కడ దాన్ని ఆ విధంగా దాన్ని సరిపెట్టుకుంటూ వచ్చాడు దీనికి మనగా పేరు ఉంది కిట్టించడము ఆ మంత్రాన్ని వాడికి తగ్గట్టుగా కిట్టించుకుంటూ వస్తున్నాడు అదే ఇంకా అజా అనవ పుట్టుక అజామే కాలం ప్రారంభమే అజ నాయతే ఇ అజ సధానం అజ పుట్టుక లేదండి దానికి ఎందుకంటే ఈ సాంఖ్యులకి ప్రధానమైన ఒక సిద్ధాంతాన్ని చెప్పే కారిక ఒకటి ఉన్నది అది సాంఖ్యని తెలుసున్న వాళ్ళకి తెలుసున్న కారిక అది శంకర్లు కోర్టు చేస్తున్నారు మూల ప్రకృతి రవికృతి ఇది అభ్యుపగమాత్ అని వాళ్ళు స్వీకరించారు ద్వూపగమము అంటే వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే అది ఈ ప్రధానం అన్నారే అదే మూలము మూలం అదే దాని నుంచే పుట్టింది ఈ జగత్తు కాబట్టి ప్రకృతి ప్రకృతి అంటే జనికత్తు ప్రకృతి దేని నుంచి పుడుతుందో అది ప్రకృతి ఇప్పుడు చపాతీకి ప్రకృతి ఏమిటి పిండి ఆట నగలకి ప్రకృతి ఏమిటి బంగారం జగత్తుకి ప్రకృతి ఏమిటి ప్రధానం అది మూలం అది ప్రకృతి అది పుట్టుక లేదా అవికృతి అది వికారం కాదు వికారము అంటే పుట్టింది అది వికారం కాదు అని వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వారి సిద్ధాంతం ప్రకారం ప్రధానము పుట్టుక లేనిది కదా కాబట్టి ఎక్కడైనా అజా అని కనబడితే అది మా ప్రధానమే అంటే అజాయి అజ అదిగో మా ప్రధానమే అజ అంటే చాలు అది మాదే ఇది ఈ సాహిత్యులు ఎలా ఉంటుందంటే ఆ ఎర్రతలపాగా ఉన్నవాడు మా బావుమరిది అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ సిద్ధార్థ ఎక్కడైనా వాళ్ళకి ఒక్క పిసరు అలా కనబడితే అది మాదే ఇప్పుడు ఓ మంత్రంలో మంత్రం ఉంది ఇది ఎక్కడుందంటే పవమాన సూక్తంలో ఉంది ఏమొస్తుందంటే ఒకసారి నేను చెప్తున్నా అంతఃప్రవిష్ట శాస్త్రాజనానాం అని ఇంకా ఎదురు చెప్పబోతున్నా ఈ లోపల అక్కడ భక్తుడు ఉన్నాడు వాడు వచ్చింది ఏ స్వామి ఆగా ఆగన్నాడు ఏమిటా అంటే ఇప్పుడు నువ్వేమన్నావు మళ్ళీ అను అపమానస్సు వర్జన అదది నువ్వు విన్నది ఇది కూడా విన్నది అంతఃప్రవిష్ట శాస్త్రా జనాం అని ఉందిగా అది అంటే లోపల ప్రవేశించి ప్రాణుల జన్ము అంటే ప్రాణం జన అంటే జన్ముల యొక్క అని కాదు ఛాయతే జల ప్రాణి అంటే కానీ మన హైదరాబాద్ పురప్రజలని కాదర్థం ఈ ప్రాణుల యొక్క లోపల ప్రవేశించి ఇది ఉపనిషత్తు అంటే అంత ప్రవేశమైదంతా కూడా వేదాంత సిద్ధాంతానికి సంబంధించిన విషయం లోపల ప్రవేశించి శాసించున్నది అది ఆత్మచైతన్యం అలా కాదు అలా కాదు ఆ శాస్త అన్నాడుగా శాస్త అంటే అప్పుడు నాకు ఓ నువ్వు అయ్యప్ప ఇది మా అయ్యప్పేనా అని అడిగాడు అయ్యప్పే అండాలి అని అడిగాడు అంటే నేను అన్నాను పోనీ అయ్యప్ప మాత్రం లోపల ఉండి ప్రాణుల్ని శాసిస్తాడంటే అది కరెక్టేగా పోనీ అలా కూడా అనుకూర్చాయా తప్పు లేదంటే అతను ఏం చేశాడంటే వెళ్ళిపోయి వెయ్యమీ అని చెప్పాడు ఇలా తత్వ విధానంద గారు శాస్త్ర అనేది మంత్రంలో ఉందని చెప్పాడు దేవ దేవర్ లుకింగ్ ఫర్ సమ్ కన్ఫర్మేషన్ ఎందుకంటే ఈ అయ్యప్ప దాంట్లో మంత్రం అనేది ఏది ఉండదు నో మంత్రం అంతా తంత్రమే కానీ వలసరమే ఉండదు ఇంకా డ్యాన్స్ ఉంటుంది భజన ఉంటుంది మామూలుగా ఈ పాటలో అవి ఉంటాయి తప్ప వలసరమే ఉండదు మాట కనపడితే గట్ అది మాదే అది అయ్యప్పది అన్వయిస్తుంది పర్వాలేదు ఇట్ విల్ వర్క్అవుట్ కానీ వీళ్ళు వీళ్ళది మరీ అధ్మానం ఎవరు ఏం అన్వయించకపోయినా సరే అలా అన్వయించుకుంటూ ఉంటారు కాబట్టి అజ అని ఉంది కనుక అది మాదే అంటే దీని మీద పక్షం అజాశబ్ద ఛాగాయా రూఢ అజ అంటే ఇప్పుడు రూఢి యోగ అనేది రెండు ఉంటాయి రూఢి అంటే ఫిక్స్డ్ యోగ అంటే ఎటిమో ఎటిమాలజీ ఆ వ్యుత్పత్తిని బట్టి ఇప్పుడు ఒక నేను చెప్తా హెచ్ డబ్ల్యూ లాంగ్ ఫెలో ఉన్నాడనుకోండి ఆయన ఒక ఆయన ఒక పది మందిలో ఉన్నాడనుకోండి ఏ లాంగ్ ఫెలో కమ్ హియర్ అంటే ఇప్పుడు ఎవడదా వస్తాడు లాంగ్ ఫెలో అనే పేరున్నాయని వస్తాడా లేక వాళ్ళందరిలోనూ బాగా పొడుగ్గా ఉన్నాయని వస్తాడు మీరు చెప్పండి పేరున్నాయని వస్తాడు ఏ కస్తూరి ఇలా రా అంటే కస్తూరి కొట్లం జేబులో ఉన్నవాడు వస్తాడా లేకపోతే కస్తూరినే పేరున్నవాడు వస్తాడా పేరున్నవాడు వస్తాడు ఎందుకంటే రూఢి పదానికి రూఢి ఇప్పుడు ఉపాధ్యాయు ఏ ఉపాధ్యాయుల ఇలా రావనుకోండి అక్కడ అదే గ్రూప్లో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు అనుకోండి హై స్కూల్ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులా ఇంటి పేరు ఉన్నవాడు వస్తాడా ఉపాధ్యాయుడు వస్తాడా ఇంటి పేరు వస్తాడు కాబట్టి రూఢి పేరు యోగము వేరు ఫిక్స్డ్ మీనింగ్ అని రూఢి అంటారు డిరైవ్డ్ మీనింగ్ని యోగము అంటారు యోగము అంటే ఆ పదాల ప్రకృతి ప్రచయము కలిపితే అర్థం వస్తుంది ఇప్పుడు అయితే రెండు అర్థాలు ఉంటాయి యోగార్థము రూఢి అర్థము ఇప్పుడు ఏదైనా పదం ఉంటే మనం యోగార్థం తీసుకోవాలా రూఢి అర్థం తీసుకోవాలా అని ఇది మీమాంస దీని పేరే మీమాంసా శాస్త్రం ఉత్తర మీమాంస చూడండి ఓ రూల్ ఉంటాయి ఫిక్స్డ్ మీనింగే ముందు ఫస్ట్ ప్రయారిటీలో తీసుకోవాలి మిస్టర్ లాంగ్ ఫెలో అంటే ఏదైనా ఒక వస్తువు స్టేజ్ మీద పిలిచిస్తున్నారనుకోండి మిస్టర్ లాంగ్ ఫెలో థౌజండ్ డాలర్స్ అని చెప్పివ్వబోతుంటే పొడుగ్గా ఉన్నా ఆయన సిక్స్ టెన్ వచ్చి తీసుకోకూడదు ఎవరు తీసుకోవాలి లాంగ్ అనే పేరు ఉన్నప్పుడు వచ్చి అతను పొట్టిగా ఉంటాడు బహుశా అయినా పర్వాలేదు అతనే తీసుకోవాలి రూఢే తీసుకోవాలి మీరు యోగం తీసుకోకూడదు యోగం తీ రూఢి కాదండి యోగము అనే ఒక పర్టికులర్ కారణం ఉన్నట్లయితే మటుకు యోగానికి వెళ్ళాలి రీఢి రూఢిని విడిచిపెట్టి యోగానికి వెళ్ళాలి తగినంత కారణం ఉంటే శంకరులు అంటారు అజామ్మనుంది అజ అంటే మేక ఆడు మేక చాద దీని మీద ఓ చర్చ్ ఉంది ఛాగా అనే అకారాంత శబ్దం పుల్లింగం దీనికి స్త్రీ ప్రత్యయం చేస్తే స్త్రీలింగ శబ్దం అవుతుంది అజాత్యత స్టాప్ అనే సూత్రం చేత టాప్ వస్తుందా అత అదంతం కదా ఛాగా లేదా ఇంకెదో సూత్రం ఉంది దాని చేత నీపం నీషం వస్తుంది వస్తే ఛాగీ అవుతుంది గౌరీ అయిందిగా గౌరా అవ్వలేదుగా గౌరీ అయిందిగా గౌరా గౌరీ అయింది ఏదో సూత్రం ఏదో గౌరాదిత్య ఏదో సూత్రం అలాగే ఇది చాగీ అవ్వాలేమో చాగా ఎందుకు అయింది అని ఎవరో నాకు డౌట్ వేసాడు అంటే నేను అన్నా నాకంత వ్యాకరణం కాదా చాగా కరెక్ట్ అది తెలుసు నీకు అంటే శంకరులు చాగా అని ప్రయోగించారు ఇక్కడ చూడండి చాగాయా అమ్మన్నారుగా కాబట్టి శంకరులు చాగా అన్నారంటే అది వ్యాకరణ ప్రకారం కరెక్ట్ అవ్వాలి ఒకవేళ మీ వ్యాకరణంలో తేడా ఏమన్నా ఉంటే మీరే దిద్దుకోండి పోయి మీ సూత్రాలను మీరే రీఆర్గనైజ్ చేసుకోండి ఎందుకంటే ఆయన కరెక్ట్గా చెప్తారు వ్యాకరణాన్ని ఎప్పుడూ వైలేట్ చేయాలి శంకర్లు కాబట్టి ఛాగా మీరు పూర్తయితే వ్యాకరణ విద్యార్థులు సంతోషిస్తారని చెప్పాను ఈ మాట సో ఛాగాయాం రూఢ అజ అంటే అందులో వేద మంత్రాల్లో మేక వస్తూనే ఉంటుంది భయం కొత్త కూడా కాదు అజాహ్యాజ్నే అనో మంత్రం అవుతుంది అజ అంటే మేక ఆజ్నే అగ్ని దేవతగా గలది అనో మంత్రం సో కాబట్టి అజ అనగానే మా ప్రధానమైన ఎలాంటి మేక కదా ముఖ్యంగా రూఢి అర్థం ఏమిటి మేక నా జాయతే ఇది అజ అది యోగం ఆ పద ఆది నెగిటివ్ ప్రిన్సిపుల్ పార్తికలు జా అంటే పుట్టి పుట్టుక అది యోగం విత్పత్తి చెప్తం కాబట్టి రూఢే తీసుకోవాలి యోగం తీసుకోకూడదు కదా ఈ మాట అందరికీ తెలుసు ఈ ఈ అందరూ ఎరుగున్న రూలే అని ఓ పూర్వపక్షం ఒకటి లేవనెత్తారు దాని అంటే పూర్వపక్ష ఈ సంఖ్యవాదే అంటున్నాడు బాధం అవును కరెక్టే కరెక్ట్ కాదని ఎలా కరెక్టే ఇప్పుడు మేక కూడా మీకు మేకకి వర్తిస్తుంది శుక్లాంబరధరం కృష్ణ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజము ప్రదంత వదలం ధ్యాయేత్ సర్వ విద్రోహం చేద్ద ఈ శ్లోకం ఎదురుగా మీరు ఈ శ్లోకాలకి చిలకమూర్తి లక్ష్మీ నరసింహం గారు వార్త చెప్పారు ఏమిటంటే గాడిల గాడిదని ప్రార్థించాలి శుక్లాంబరధరం గాడిద నడ్డి మీద చాకలివాడి బట్టలు ఉంటాయి ఆ బట్టల్ని ఒక తెల్లటి దుప్పటిలో మూట కట్టి దాని నడ్డి మీద పెడతాం కాబట్టి తెల్లని వస్త్రములను ధరించి ఉన్నది శుక్ల అంబరధరం అది కూడా చల్లగా ఉంటుంది గాడిద తెల్లగా ఉంటుందండి చతుర్భుజం నాలుగు భుజాలు ఉంటాయి ప్రసన్న వదలం గాడిది ఒకళ్ళకి చూస్తే ప్రసన్నంగా ఉంటుంది దాని ముఖం ధ్యాయే మీరు ఆ గాడిది ఒక్కసారి ధ్యానం చేసి మీరు బయలుదేరినట్లయితే సర్వ విఘ్నం ఒక శాంతయే మీ విఘ్నాలన్నీ కూడా విష్ణు అంటే సర్వ వ్యాపకం అంటే ఈ గాడిది ఆ ఊళ్ళో ఎక్కడైనా కలపడొచ్చు ఇక్కడే ఉంటుంది శాఖల దారిని అలా వదిలేస్తాయి కదా అది ఎక్కడైనా కనపడచ్చు మీకు ఏ సందులో ఏ గొంతులో ఈ గాడిదలు కనపడుతూ ఉంటాయి కాబట్టి విష్ణు వ్యాపకమైనది అని అక్కడుని సో ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ శ్లోకం చూడండి అజామేకా ఒక మేక లోహిత శుక్ల కృష్ణం అది మేక మల్టిపుల్ కలర్స్ ఉంటాయి అది మేక తెల్లగా ఉంది తెల్లగా కూడా ఉంది నల్లగా కూడా ఉంది మేకకు ఉంటాయి అన్ని రంగులు మేకంటే నల్లగానే ఉండి తీరాలని గూలెలనే ఉంది గోట్స్ కొన్ని మేకలు రంగురంగుల మేకలు ఉంటాయి తర్వాత బఫీం స్వరూపాహ అది దానికి సంతానం దానికి మూడో నలుగుడో పిల్లలు ఉన్నారు సజ్జ అది ఉందో ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి బఫీం ప్రజాం జనయంతి స్వరూపాహ కాబట్టి మేక కూడా అర్థం అర్థం చెప్పుకోవచ్చు వాడు ఎవడో ఆ మేకని ఎంజాయ్ చేస్తున్నాడు భక్త అంటే ఆ మేక పాలు గుడ్డుకుంటాడు తర్వాత ఆ మేకను కోసం కూడా తింటాడు అని అర్థం చెప్పచ్చు కదా అంత అంతదాకా వెళ్ళలేదు శంకర్లు ఇకే ఆయన నేను కొంచెం సాగదీశాను చెప్పాను కదా కొంచెం లైట్గా చెప్తున్నాను వేళని సో ఆ సాగరీయడంలో ఆ మేక అనే అర్థాన్ని శంకరుల చిన్న హింట్ పెడితే దాని ముందుకు తీసుకెళ్ళి మేక అని నువ్వు చెప్పకూడదు అంటే నువ్వు అన్నది కరెక్టేనాయా రూఢిని చెప్పాల్సిన ధర్మం అయితే ఉంది సాధురూఢి ఆశ్రయతుం శక్య విద్యా ప్రకరణ అది మేక ప్రకరణం అయితే మేకనే అర్థం చెప్పాలి దాంట్లో ఏం సందేహం లేదు కానీ ఇది మేక ప్రకరణం కాదు విద్యాప్రకరణ విద్యకు సంబంధించిన ప్రకరణం విద్యాకి జ్ఞానం శ్వేతాశ్వత రోపనిషత్తులో ఉన్నది మంత్రం ఉపనిషత్తులో మేక ఎక్కడి నుంచి వస్తుంది కర్మకాండలో అయితే కూడా మేక అని అనుకోవచ్చు ఇది విద్యా ప్రకరణం కనుక ఇక్కడ మేక ప్రసక్తి లేదు కనుక రూఢర్థం రాదు రూఢర్థం రాకపోతే ఇంకా ఏ అర్థం వస్తుంది యోగార్థాన్ని తీసుకోవాలి యోగార్థం అంటే నిజాయితే అయితే అజ పుట్టుకలేనిది కాబట్టి మా ప్రధానమే అని దాన్ని సర్దుబాటు చేశారు ఇంకా ప్రధానం ఇంకా ఏం చేస్తోందంటే సాచా బఫ్ఫీ బఫ్ఫీ ప్రజా త్రైపుణ్యాన్వితా జనయతి ఆ ప్రధానము అనేక ప్రాణులను సృష్టిస్తోంది ఎటువంటి ప్రాణులు సరూపా తనతో సమానమైన రూపము గలవి సా అంటే అర్థం వస్తుంది తాను ఏ రూపం ఏమిటి సత్ప్రదము గుణాలని కలిగి ఉండుట సకల ప్రాణుల ముందు ఈ మూడు గుణాలు కూడా ఉంటాయి తేడాలో ఏమిటంటే ప్రధానముందు స ఈకు ఇయంలో ఉంటాయి ఉంటాయి ఒకటి ఉంటాయి కదా కాబట్టి స్వరూపా సృష్టిస్తోంది ప్రధానము అని ప్రధాన పరంగా వ్యాఖ్యానిస్తున్నాడు చూశారా ఎలా ఈ వ్యాఖ్యలం అయ్యేప్పుడు ఇది విన్నవాళ్ళు విన్నవాళ్ళు కనుక బుద్ధిమంతులు కాకపోతే వా ఎన్న బాగా చెప్పాడు రా అని అనుకుని తాం ప్రకృతిని అజ ఏక పురుష జుషమాన ప్రీయమాన సేవమానోవా అనుషేతే అది ఆ ప్రకృతిని అనుశయిస్తున్నాడు అనుశయించుతా అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు స్థూల దేహం ఉందనుకోండి ఈ స్థూల దేహం బాగుంటే నేను బాగున్నాను ఈ దేహం బాగుండకపోతే నేను బాగులేను అంటే మీరు దేహం కాదు మీరు దేహం కంటే భిన్నంగా ఉన్నారు కానీ దేహమే నేననే భ్రమలో ఉండడం చేత ఆ దేహాన్ని అనుసరించి పోతూ ఉంటాడు అదే మోహము అంటే కాబట్టి నిరంతరం ముహ్యత అన్నది కరెక్ట్ మీనింగ్ అదే అభిషేక ఈ శంకర్లు అర్థం చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఇట్ ఈస్ సో ఆబ్వియస్ అందుకోసం చెప్పలేదు ఆయన దృష్టిలో ఆబ్వియస్ మంచిది సో ద్యుషమాన అంటే అర్థం చెప్పారు సేవించుతున్నవాడు అని అర్థం ఉంది దాన్ని ఇంకో అర్థం కూడా ఉంది నాకు ఇప్పుడే తెలిసింది ప్రీతి గలవాడు అని ఇప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే ఈ జగత్తుని సేవిస్తూ ఉంటాడు జగత్తుని సర్వ్ చేస్తూ అలాగా సాక్షిగా ఉండడం జగత్తునల్లా సాక్షిగా ఉండి నిర్లిప్తంగా ఉండడం లేపం లేకుండా లంపటం లేకుండా ఉండడం అది చేయడా అజ్ఞానంలో ఉంటాడు కదా జగత్తుకి సేవ చేస్తూ ఉంటాడు సేవ చేయడం అంటే మామూలుగా ఈ సర్వీసు పుణ్యం కోసం సర్వీస్ అలా కాదు జగత్తుకి సేవ చేయడం అంటే జగత్తుని ఊడిగం చేస్తూ ఉంటాడని అర్థం ఊడిగం కరోతి సేవ అంటే మీరు మరొకటి అనుకున్నారు జగత్తుకు ఊడిగం చేస్తూ ఉంటారు ఒకప్పుడు అనిపిస్తుంది మనిషి చేసేది అదే మనిషి ఏం చేస్తుందంటే ఇటువంటి లోతైన ప్రశ్నలు వేసుకోవడం దేన్ని లోతుగా చూడడం ఎందుకంటే లోతుగా చూస్తే అది ముఖం మీద కొట్టినట్టు అవుతుంది లోతుగా చూస్తాం లోతుగా చూడకూడదు సంసారం అలాగే లోతుగా చూస్తే మీరు దాన్ని ముట్టుకోలేరు ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి ఇంత పండు ఉంటుంది పచ్చగా మెరిసిపోతూ బంగారంలాగా ఉంది చాలా బాగుందిరా దిఖా దిఖావట్ నిలబడడానికి బాగుంది ధర ఎంత ధర కూడా అనుకూలంగానే ఉంది కొనుక్కు దక్క తప్ప ఆ లోపల ఎలా ఉంటుంది అది ఆ పచ్చదనం దానికి ఎలా వచ్చింది అది సహజమా లేకపోతే వీడు కాల్షియం వల్ల దాన్ని ఇంత లోతుగా చూస్తాడు అలా లోతుగా తీసి వీడు ఏం చేస్తాడో తెలిసిన మామిడి సంసారాన్ని అలా ప్రపంచానికి ఊడిగిని చేస్తో మనిషి బతికేస్తాడు దాంట్లో సారం ఎంత అని చూసుకోవచ్చు ఇప్పుడు యాభై ఏళ్ళు ఊడిగిని చేశారనుకోండి యాభై అయింది ఏమైంది మనిషి ఏమవుతాడు రిటైర్ అవుతాడు రిటైర్ అయ్యి ఏం తుచ్చుకొస్తాడు ఎందు మూట తీసుకొస్తాడు డబ్బు ఆ మూట ఎవడో కొట్టుకుంటాడు ఆ మూట వీడేమి కూర్చుని ఎక్కుతాడా ఏమి ఆ మూట తీసుకెళ్ళి ఏ బ్యాంకులోనో పెడతారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు పంచుకుంటారు ఎవరో ఎవరికి దొరికింది వాళ్ళు పంచుకుంటారు వీడు గాల్లో కలిసిపోతారు ఇంత ఊడిగా చేశాడు కదా ఏమిటి వీడు పొందింది ఉండదు ఇంత లోతుగా చూస్తే మనిషి ఇంకా వ్యాపారం చేయలేడు ఏది చేయలేడు ఇంకేత లోతుగా చూడ ఆ పైప్లైన్ చూసుకుంటూ పోతాం అంటే ఈ సంసారం అలా వీటి చేసే పనులది దృషమానహ అంటే సేవ మాన మానహ శామొచ్చు ఎప్పుడు ఎప్పుడూ దానికి ఊరికం చేస్తూ ఉండడమే ఎప్పుడూ చేస్తూ ఉండడం ఇప్పుడు మీరు ఇల్లు కట్టారనుకోండి ఆ ఇంటికి చేయించాల్సిన పనులు ఎప్పుడైనా పూర్తవుతాయా పూర్త ఎప్పుడూ ఏదో దానికి ఇక్కడ ఈ గోడకి ఇటు పెట్టాలి చెక్కకి అది పెట్టాలి అలాగే ఏదో ఊడిగా ఉంటూనే ఉంటుంది కానీ అది ఇరవై నాలుగు గంటలు ఊడిగా ఉంటుంది దానికే ఊడిగా చూస్తూ ఉండడం అక్కడే కొడు ఉండడం వన్ క్యాన్ డూ దాట్ పీపుల్ డూ దాట్ ఆల్ సేవమానహ లేదా ప్రీయమానహ ఈ జగత్తు ఎడల ప్రీతిని పెంచుకుంటాడు ప్రీతి జగత్తు ఎడ శాస్త్ర ప్రధానంగా చెప్పారు నువ్వు జగత్తు ఎడల ప్రీతిని పెంచుకోకూడదా జగత్తు ఎడల ప్రీతిని పెంచుకుంటే రోత్స్యతి అది నిన్ను ఏడిపిస్తుంది నువ్వు ఏడ్చి ఇట్లా చేస్తుంది అని చెప్పారు ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ మీద ప్రీతి పెంచుకున్నారనుకోండి అదేం చేస్తుంది మిమ్మల్ని రోగిష్ఠీవాణి చేస్తుంది ఏడిపిస్తుంది మీరు కారు మీద ప్రీతి పెంచుకున్నారనుకోండి అదేం చేస్తుంది ఏడిపిస్తుంది కారు వీళ్ళు దుఃఖింపజేస్తుంది వాడి కారులో ఇటువంటి లిఫ్ట్ పుచ్చుకున్న సుఖంగా ఉంటారు తప్ప వాడు సుఖంగా ఉండలేదు ఎందుకంటే దాని మీద ప్రీతి పెంచుకుంటే అది దుఃఖింపజేస్తుంది జగత్తు అలాగే ఉంటున్నాయి జగత్తు మీద ప్రీతి పెంచుకోకూడదు ఇప్పుడు ఆభరణాల మీద ప్రీతి పెంచుకున్నారనుకోండి అది దుఃఖహేతు అవుతుంది ఆభరణాలని ఎవడో అపహరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు నెల కొట్టే కొట్టేస్తారు చేతులు అపహరిస్తారు ఏమో అపహరిస్తూ బంగారం మీద ప్రీతి పెంచుకోకూడదు ఇప్పుడు చేతికి కంకణం ఎవరు వేయించుకున్నారనుకోండి మీరు వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు రెడీ దొరుకుతాయి ఎవరితో ఎవరితో దొరికితే వాళ్ళు నలుగురిని పోవేసి ఒక కంకణం ఒకటి వేయిస్తాడు సభ చేసి ఇప్పుడు మనం పుస్తకాలు రిలీజ్ చేసుకున్నాగా దీనివల్ల పెద్ద మహాభాగ్యమే ఉంది పుస్తకాన్ని రిలీజ్ వదులు కంకణం వేయించుకోవచ్చు ఓ బంగారం కంకణం వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే ఎవరు దృష్టిలో కొడుతుంది దాని మీద కాబట్టి మన నేం జరుగు కూడా సంసారం మీద ప్రీతి పెంచుకోనే రాదు పెంచుకుంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది వీడు ప్రీయమాన అనుషేతే నిరంతరం ముహ్యతి మోహంలో ఉంటాడు కాబట్టి వాళ్ళ ప్రీతిని పెంచుకుంటాడు ఇదంతా సాంఖ్యులు చెప్తారు సాంఖ్యుల్లో వైరాగ్యం చాలా ఎక్కువ నివచ్చు సిద్ధాంతంలో వాళ్ళు ఉంటే ఈశ్వరుణ్ణి కాదన్నది తప్పించి ఈశ్వరుడు ఈశ్వరుడిని ఈశ్వరుణ్ణి ఎత్తునబెట్టుకుని ఊరేగించి వాళ్ళకంటే అసలైన విరక్తులు వీళ్ళే కాబట్టి మీరు సాంఖ్యులు ఈశ్వరుణ్ణి కాదన్నాడు కాబట్టి వాళ్ళ అయోగ్యులు అన్నాడానికి లేదు ఇప్పుడు ఊరేగింపు అవుతోందనుకోండి ఊరేగింపులకు ఒకడు వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాడు ఆ ఊరేగింపుల వాళ్ళు ఏమనుకుంటారంటే వాడికి ఎంత పవర్ తీసేవరా దేవుడు అంటే ఎక్కడ అసలు భక్తే లేదు అంటారా ఊరేగింపుల వాళ్ళు అంటారు అంటారా దట్ మే నాట్ బి కరెక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఊరేగింపులో ఉన్న వాళ్ళందరినీ నమ్మడానికి లేదు దాంట్లో లంచగొండులు వీళ్ళు వాళ్ళు ఉంటారు అలా తామేవ అవిద్యయా ఆత్మత్వ ఉపగమ్యా అది అనుషేతేని వివరిస్తున్నాడు ఆయన అనుషేతే చెప్పలేదు అనుకున్నాను చెప్తున్నాడు సుఖీ దుఃఖీ మూఢోహం ఇది అవివేకత సంసరతి అది అర్థం వచ్చేస్తుంది అజ్ఞానము చేత మోహము చేత సంసారంలో పడి పరిభ్రమిస్తున్నాడు సంసారతి ఎలాగంటే ఆ ప్రకృతి జగత్ ఏదైతే ఉంటుందో దేహం కూడా జగత్తులో భాగమైంది దానిని వీడు ఆత్మ ఆత్మత్వేన ఉపగమ్య ఆత్మ అంటే నాది అన్నది కూడా ఆత్మభావమే దాదాత్మ ఉంద అవును సో నాది నాది ఏమండి మనం నాది నాది అనుకుంటాం నాది అనుకున్నది వీడు నాది అనుకోవడానికి తగిన హేతు ఏమైనా ఉందా అసలు నాది అనుకోవడానికి ఏమీ హేతువు లేదు కానీ నాది అనుకుంటాడు తర్వాత నేను అనుకుంటాడు దానికి హేతువు లేదు కానీ నేను అనుకుంటాడు తర్వాత సో ఆత్మత్వైన ఉపగమ్య ఆ ప్రకృతి జగమైన జగత్తుని ఆత్మగా స్వీకరిస్తాను స్వీకరించి నేను సుఖము గలవాడను అంటే సత్వగుణం గుణాల ప్రసక్తి కదా నేను సుఖిని నాకు సుఖంగా ఉంది అంటే మీరు సత్వగుణాభిమానాన్ని కలిగి ఉన్నారు నేను దుఃఖిని అంటే రజోగుణం నేను మూర్ఖుడను మూఢుడను అంటే తమోగుణం ఈ విధంగా గుణములతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు చెంది అవివేకం చేత తాదాత్మ్యాన్ని చెంది వీడు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు వాస్తవానికి గుణాతీతుడు కానీ గుణాలలో చిక్కుకుపోయి ఉంటాడు వీడు ఒకడు అజోహ్యేక ఒక అజుడు జీవుడు ఇంకో జీవుడు ఉన్నాడు జహాత్యేనాం భక్తభోగాం అజోన్య మరో జీవుడు వీడు జ్ఞానియైన జీవుడు వాడేమిటి అన్యపునరజ పురుష ఇంకో పురుషుడు అజహ అంటే పుట్టుక లేని వాడు పురుషుడు వాడెలా ఉన్నాడు ఉత్పన్న వివేక జ్ఞాన వీడికి ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగించారు ఇదంతా సాంఖ్యమైన పాపం వాళ్ళు సాంఖ్యులు ఆత్మానాత్మ వివేకానికి చాలా పెద్ద సర్వీస్ చేశారు అంతేకాకుండా విరక్తి కూడా విరక్త ఎప్పుడైతే వివేకం ఉందో వైరాగ్యం వస్తుంది వివేకం ఉంటే వైరాగ్యం వస్తుంది ఇప్పుడు బంగారపు వస్తుంది అనుకోండి ఈ బంగారం విలువైంది నేను మెళ్ళలోనో చేతిలో పెట్టుకోవాలి ఉంగరం చేతిని పెట్టుకోవాలి అది నాకు శోభ అని అనుకుని రాగం ఉంటే అప్పుడు దాన్ని అలా పెట్టి వెళ్ళిపోడు దాన్ని వీడివాలో పెట్టి తాళ తెచ్చుకుని తాళం పోతాడు అదే విరక్తుడు ఉన్నాడు అనుకోండి ఎవరైనా పట్టుకుపోతే బాగున్నది అని అనుకుంటే వాడు అక్కడ పెట్టేసి తోటి తిరుగుతూ ఉంటాడు మళ్ళీ వచ్చేప్పటికి ఇంకా అక్కడే ఉండేవా అనేది అసలు ఇంకా ఇక్కడే ఉండాలి మళ్ళీ దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నిస్తాడు విరక్తుడు పట్టించుకో సో అలాగ ఇక్కడ వివేక జ్ఞానం ఉన్నవాడు లక్షణం అలా ఉంటుంది విరక్తుడే ఉంటాడు విరక్తుడు ఎనాం జహాతి ప్రకృతిం జహాతి భుక్త భోగాం కృతభోగాపవర్గాం పరిత్యజతి కావడాది మీకు మోక్షంగా బంధం అన్నా ఈ ప్రకృతే మోక్షంన్నా ఈ ప్రకృతే బంధం అంటే ఈ ప్రకృతిని వాటేసుకుంటే బంధం అంటే తాదాత్మ్యం నేను ఆత్మ ఇది అనాత్మ అని స్పష్టంగా తెలుసుకుంటూ నిర్లిప్తంగా ఉంటే మోక్షం అంతే మోక్ష బంధ మోక్షాలు ప్రకృతిని బట్టే వస్తాయి వీడికి స్వతహాగా బంధం లేదు మోక్షం లేదు ప్రకృతితోటి అజ్ఞానం చేత సాధాం పెట్టుకుంటే బంధం సాధాత్న్ని విడిచిపెట్టేస్తే మోక్షం వీడు ముచ్చు ఎందుకంటే కృత భోగ అపవర్గాలు మీకు సుఖ దుఃఖాలనే భోగాన్ని కలిగించినా ప్రకృతే భోగం ఉంటే సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు లేదా అపవర్గ వర్గం వర్గం దూరంగా పోయింది అప అంటే తొలగిపోయింది ఏమిటి వర్గం వర్గం అంటే సతభజస్తమ గుణముల యొక్క వర్గం అవతలగిపోయింది వర్గం అంటే గురువు అదే మోక్షం కాబట్టి మోక్షం అనేది కూడా ప్రకృతిని బట్టే వచ్చింది వీటికి కనుక వీడి జ్ఞానము చేత మోక్షమును పొందును మొత్తం సాంఖ్య సిద్ధాంతం అంతా వచ్చేసింది బంధమోక్ష వ్యవస్థ కూడా అదే మంత్రంలో సెటిల్ అయిపోయింది అది ముచ్యతే ఇర్థ మోక్షమును పొందును అని అర్థం వచ్చేసింది తస్మాత్ శృతిమూలైవ ప్రధానాదికల్పనా కాపిలానామితి కాపిలు అంటే కపిల ఋషి యొక్క అనుయాయులు వీళ్ళు భాగవతంలో కపిలుడు వేరు భాగవతంలో కపిలుడు ఈశ్వర భక్తుడు ఈయన ఈశ్వరుని ఒప్పుకోడు ఈ కపిలు నేను రాసిన సూత్రాలు లేవి ఇప్పుడు చాలా మటు సూత్రాలు పోయాయి ఏదో వయో సూత్రాలు రాశాడు ఆయన రాశాడు అనుకోండి ఇప్పుడు పోయినవి ఎన్న ఏదో చిన్న అంచనా ఒక సూత్రాలు రాశాడో ఐదు వందలు రాశాడో మొత్తానికి అన్నీ పోయాయి టా పుస్తకాల్లో ఉండివి అన్నీ పోయాయి మేక తినే భూజ్య పత్రాల మీద ఉంటే మేక తినేసిందని కూడా కథలు ఉంటాయి మేక ఆ పత్రాలు తినేసిందని ఆ మేక తినేసింది దత్తబడి ఈ సూత్రాలు కూడా కానీ ఒక పన్నెండు సూత్రాలు మిగిలాయి ఆ పన్నెండు సూత్రాలు వివేకానంద స్వామి వాటిని సంగ్రహించాడు ఉన్నాయి ఎక్కడో ఉన్నాయి ఏదో కాల అది ఆయన తీసుకుని ఆయన రాజయోగ పుస్తకంలో పెట్టాడు ఎందుకంటే యోగ సూత్రాలకు ఆరిగినది అక్కడి నుంచే వచ్చే యోగ సూత్రం దాంట్లో పెట్టాడు దాని మీద వ్యాఖ్యానం కూడా వివేకానంద స్వామి సో దాంట్లో ఒక సూత్రం ఈశ్వరాసిద్ధే ఆ పన్నెండింట్లో ఉంది అది కపిల సిద్ధాంతం ఆయన అనుయాయులు కాపీలు అలబడతారు శంకరుని అనుయాయులు శాంకరులు అనబడ్డట్టుగా కాపీలు ఈ కాపిలులలో ప్రధానమైన వాడు ఈశ్వర ఆయన పేరు ఈశ్వర కృష్ణ ఈశ్వరుని ఒప్పుకోడు కృష్ణుని అసలే ఒప్పుకోడు కానీ ఆయనది తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు ఈశ్వర ఆయన కారికలు రాస్తాడు ఆ కారికల్లో ఈశ్వరుడు సిద్ధించడు అని కార్యక్రమం ఆ కారికలు ఏ స్టైల్లో ఉంటాయంటే మన మాండిక్య కారికల స్టైల్లో ఉంటాయి గౌరపాదుల స్టైల్లో మరి కారిక అంటే మరి అదే అది గురించి కారికలు పుస్తకం ఉంది దొరుకుతుంది సాంఖ్య కారిక అనేది మూల ప్రకృతి రవికృతి అని ఆ శ్లోకం అఖండించే వచ్చింది బాగుంటాయి కారికలు సాంఖ్య సిద్ధాంతాన్ని బాగా ప్రతిపాదిస్తారు సో ఈ విధంగా ఈ కాపీలు వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెప్పిన ఈ ప్రధానము మొదలైన ఈ వ్యవస్థ అంతా కూడా వేదం నుంచే వచ్చిందండి ఇదిగో మంత్రం వేద మూలం ఇది వేదం నుంచి వచ్చిందంటే కానీ వేదంతో సంబంధం లేని అని మమ్మల్ని నెట్టివేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అది సరికాదు అని వాళ్ళ సిద్ధాంతం ఏవం ప్రాప్తే మహా కాబట్టి ఈ సాంఖ్య సిద్ధాంతము వేదము చెప్పిందే అని వాళ్ళు ప్రకటిస్తే అది సరికాదు వేదము సాంఖ్య సిద్ధాంతాన్ని చెప్పలేదు అని మేము అంటున్నాము ఏమం ప్రాప్తే భ్రూమ ఏమని అంటున్నారంటే నానేన మంత్రేణ శృతిమత్వం యన ఈ మంత్రాన్ని పట్టుకుని ఈ మంత్రాక్షధాన్ని అలా చూపిస్తూ ఇదిగో ఈ మంత్రం మా సిద్ధాంతాన్నే చెప్పేస్తోంది కాబట్టి మా సాంఖ్య సిద్ధాంతం వేదం నుంచే పుట్టింది అని నీవు ఆ విధంగా క్లెయిమ్ చేయటం సరికాదు సంభవం కాదు అంతఃప్రవిష్ట శాస్త్రాజ్ఞానా కాబట్టి మా అయ్యప్ప సిద్ధాంతం అక్కడి నుంచే అవమాన సూక్తం నుంచే పుట్టింది అన్నది వీలు ఎందుకంటే ఆ సూక్తాన్ని కొంచెం ముందు వెనుక ఉంటుందిగా అదంతా చూస్తే అది ఏమీ అయ్యప్ప వ్యవహారం ఏం కాదు అది వేరే ఇంకోటి ఇది ఆ ఒక్క ముక్క పట్టుకుని అలాగే దృష్టాంతం కోసం చెప్పాను నాట్ సేమ్ అయ్యప్ప ఏ సత్యసే అయ్యప్ప అక్కడి నుంచి రాదు అని చెప్తున్నాను దృష్టాంతం కోసం అలాగే ఆ శ్వేతాశ్వత రూపనిషత్తు ఇంత కొడు ఉపనిషత్తు దాంట్లో మంత్రాలు కోకొల్లలుగా ఉన్నాయి దాంట్లో మంత్రం ఒకటి పైకి లాగి ఇదిగో సాయం సిద్ధాంతం కాదు కొంచెం మంత్రం వెనక్కాలే ఉంది ముందే ఉంది తర్వాత దాంట్లో అజ అంటే అది మా ప్రధానమే అదిగో అది మా దేవ సత్వగుణం అలాగా రఘు అజ ఉంటే మా అలాగా ఏవో ఒక అలక్షన్స్ పెట్టేసి మాది వైదిక సిద్ధాంతమే అని క్లెయిమ్ చేయుట కాదా అని ఇంకా వివరిస్తం పూర్ణ మనస్ పూర్ణమిగం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం